కీర్తన నలభై తొమ్మిది ఏలికే అయిన హరిణేల మరువగవలే పలుమాలి మరియాల భంగపడవలను ఏలికే అయిన హరిణి ఏల మరువగవలే పలుమాలి మరియాల భంగపడవలను ఇరుకుమానిసంధి నేటికి జొరవలే తిరుగలేక ఏల తినుకవలే ఎరువుల విషయాల నేల పొరలవలే కొరగాని పాపాల గొడవేలవలెను మిగుల ఉరులలోన మెడయాల పెట్టవలే తగిలించుకుని ఏల పొగులవలే ఎగస్యపు కోరికలేల కోరవలే జిగురు వంటి బంధాల పారే బండి కింద పాదమేల చాచవలే జారుపడి మరియాల జడవలే మీరి శ్రీ వెంకటనాథు మిక్కిలి వేడుకగుల్చి పొరుమాలి ఉండక ఎలా పొడిబడవలను